మానవ ఇతిహాసంలో మహోన్నతమైన అధ్యాయం రామాయణం మాననీయ విలువలకు మాననీయ మనుగడకు నిలువెత్తుని దర్శనం శ్రీరామచంద్రుడు యుగాలు మారిన ఈ జగాన ఎప్పటికీ ఆ కోదండరాముడు పరమ పూజనీయుడే ఆయన నామం సర్వపాపహరం ఆయన పాదం శాంతిధామం రామా అన్న రెండక్షరాలు భవరోగతిమిరాలను పరిమార్చగల దీప శిఖల్ ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని వ్రతంగా ఆయన సాగించిన జీవనం సర్వదా శ్రేయం సరువులకు అనుసరణీయం ఋషులు యోగులు సాధుసంతులు రామనామ గానంతోనే పరమపదం పొందగలిగారు ఆ జానకి వల్లభుని శత నామాలతో కొలవవచ్చు అనంత కోటి స్తోత్రాలతో కీర్తించవచ్చు అయితే అగస్త్య మహర్షి శిష్యుడైన బుధ కౌశకుడు స్వయంగా ఈ ప్రపంచానికి అందజేసిన శ్రీరామరక్షా స్తోత్రమే సౌమిత్రి వత్సలని అక్కున చేర్చేందుకు చక్కనైన సాధనం జటావల్కలధారియ సీతాలక్ష్మణ సమేతంగా ప్రవాసంలో గడుపుతున్న ఆ పరంధాముని ఈ స్తోత్రం గానం చేస్తోంది ఈ శ్రీరామరక్షలకించిన మానవాళికి జరిగే మేలు అపారం ప్రపంచాన వెలుగురేఖలు విరబూయించగల ఆ మహామంత్రాన్ని ఇలా విని తరించండి శతకోటివిస్త మహాపాత నాశనం నూరు కోట్ల శ్లోకములతో విస్తరించిన రఘునాథుని చరితం పుణ్యధామకరము ముక్తిప్రదాయకం ఇందలి ప్రతి అక్షరము పుణ్యభరితమయ్యున్నది శుభకరము అయ్యున్నది ధ్యా నీలోపల శ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటామకటమ సాసి ధనుర్బాణ పాంతకం స్వీలా జాగ్రా ఆవిర్భాతమ విభు నీలికలువరంగు మేని ఛాయతో పద్మముల వంటి నేత్రములతో జటామకుట మండితుడైన జానకీ లక్ష్మణ సమేతుడై వెలుగొందుతున్న ఆ శ్రీరాముని మనసారా పూజింపు ఖడ్గతూ నీరాలు కోదండము శరములు కరముల దాల్చినవాడును రాక్షసులను సంహరించినవాడు అయిన ఆ తాటకాంతుని లీలా వినోదమే ఈ అవని ఆవిర్భావమయ్యున్నది ఈ జగతికి సుగతిని సాధించ పెట్టగల ఆయనకిదే నమస్సులు రక్షాం పఠేత్ ప్రజ్ఞా పాపఘ్నం సర్వకామదాం శిరో మే రాఘవ పాతు ఫాళం దశరథాజ కౌసల్యేయోదృశ పా విశ్వామిత్ర ప్రియ శ్రుతి ఘృణం పాతు మఖ తా ముఖం సౌమిత్రివత్సహ సర్వాభీష్టకరీ సౌందర్య రత్నాకరి అయిన రామరక్షా స్తోత్రమును పఠించిన సర్వ పాపములు హరించుకుని సకల శుభములు చేకూరును ఆ శ్రీరాముడే సర్వులకు రక్ష అయ్యున్నాడు రాఘవుడు నా శిరస్సును దాశరథి నా ఫాలమును ఆ కౌసల్యాతనయుడు నా కన్నులను విశ్వామిత్ర ప్రియుడు నా చెవులను యాగరక్షకుడు నా నాశికను సౌమిత్రుడు నా ముఖమును రక్షించుగాక జి విద్యా పాతు కంఠం భరతవంది స్కంధ దివ్యాయుధ పాతు భుజ భముక కర సీతాపతి పాదయం జిత్ మద్య పాతు కరధ్వంసీ నాభి జాంబవదాశ్రయ ఆ విద్యానిధి నా నాలుకను ఆ భరతవందితుడు నా కంఠమును ఆ దివ్యాయుధారి స్కందమును శివదనుర్భంగము గావించిన ఆ శూరుడు నా భుజములను కాచుగాక సీతాపతి నా రెండు చేతులను కర సంహారకుడు నా నడుమును జాంబవంతునికి ఆశ్రయమిచ్చిన ఆ స్వామి నాభిని కాపాడుగాక సుగ్రీవేశు సకిని హనుమత్ ప్రభు రఘుత్తమ పాక్ష కు వినాశ జాను సేతుత్తు జంఘే దశముఖాంతక పాద విభీణీ రామోఖి సుగ్రీవ వంధితుడైన శ్రీరామచంద్రుడు శరీరములోని కటి ప్రదేశమును హనుమను అప్పున చేర్చుకున్న స్వామి నా ఊరులను సేతుబంధనశాలి నా మోకాళ్లను విభీషణుని బ్రోచిన వేలుకు పాదములను రక్షించుగాక నా దేహమంతటిని ఆ దేవర సంరక్షించుగాకే రామో రక్షా కచిరాయీ పుత్రీ విజయీ విన పాతభూతలోమచారి న్రష్ుమక్ రక్షితం రామణమీ ఈ రక్షాస్తోత్రమును పఠించి శ్రీరాముని దయకు పాత్రులైన వారు ధన్యులగుచున్నారు వారు దీర్ఘాయువును సుఖ సంతోషములను విజయములను పొందగలుగుతున్నారు పాతాల భూముల రోదసీచరములు శక్తులు రామనామముతో రక్షింపబడుతున్న వారి వైపు కన్నెత్తైనను చూడజాలవు రామేతి రామభద్రేతి స్మరణ రామంద్రేతి వాన్ స్మర నరో నీవ్య పాపైర్భుక్తి ముక్తి రామనామామ్ నిభిరక్షితం నిరక్ష కంఠే దాత రామ రామభద్ర రామచంద్ర అని నిత్యము నోరారా పలికే నరులకు పాపములేవియు శోకజాలం వారు భక్తి ముక్తి పొందగలుగుదురు జగత్తును సైతము జయించగల దివ్యమైన మంత్రం ఈ శ్రీరామ రక్ష ఉన్నది అటువంటి నామముల సంపుటి అయిన ఈ రక్షామును కంఠగతం చేసుకున్న వారికి సర్వసిద్ధి కలుగుచున్నది వజ్రపంజరే మకవం స్మరే అవ్యాహతాజావ్రయ మంగళం ఆదిష్టవాన్యప్ రామ రక్షామి హర తిఖవాన్ ప్రత వజ్రపంజరము వంటి రామరక్షను స్మరించడి వాని ఆజ్ఞరుగుండజాలదు సర్వకాల సర్వావస్థలయందు అతనికి జయము శుభము కలుగును కలలో శంకరుడు ఉపదేశించిన ఈ రామరక్షాస్తోత్రం ఒకనాటి ప్రాతకాలమున బుధ కౌశిక ఋషిచే విరచితమైనది ఆరా కల్పవృక్ష విరామ సకలాపదా అభిరామస్త్రిలోకా శ్రీమాన్సన ప్రభువు తరుణ రూప పుండరీక సంపన్నుకు విశాలాక్షరకృష్ణాజి నా కల్పవృక్షములకు నిలవైనవాడును అన్ని పాపములను హరించువాడును ముల్లోకములలోను సుందరమూర్తి అయిన ఆ శ్రీరాముడే మా ప్రభు రూపసంపన్నుడు సుకుమారుడు మహాబలుడు తెల్లని కలువ కన్నులు గలవాడు వల్కలధారి ఆ దేవదేవుడే మాకు దేవరయ్యున్నాడు తాపౌ బ్రహ్మచారిణ పుత్ర దశరథస్ైత భ్రాతర రామలక్ష్మౌ శ్యోసత్వాేష్టమ కందమూలములు భుజించువారు ఇంద్రియ నిగ్రహము కలవారు బ్రహ్మచర్యమును పాటించువారు సకల జీవరాశులను రక్షించువారు ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠులైన వారును రాకాసి మూకలను పరిమార్చిన వారు రఘువంశ దీపకులు అయిన రామలక్ష్మణులు మనలను రక్షించుగాక ఆత్సనుషా విశుస్పృశ వక్షయాసింగసింగి రక్షణయ మమ రామలక్ష్మవగ్రతీ సదైవ గచ్చత సన్నద్ధ కవచీ ఖడ్గీ చ పబాణరో యన్ మనోరథాశ్చ రాణ నారి సంధించి సిద్ధముగా ఉన్న ధనువులను ఎక్కుపెట్టిన బాణములను చేపూని నీరములతో సిద్ధముగా ఉన్న రామలక్ష్మణులు నేను వెళుతున్న దారిలో నాకంటే ముందుగా నడుచుచూ నన్ను రక్షించురుగాక సర్వకాల సర్వావస్థలయందును వీరు మన మనోరథములను ఈడేర్చురుగాక రామో దాశరదిశ్శూరో లక్ష్మణానుచరో బలి కురుష పూర్ణ కౌసల్యేయోరఘూ వేదాంతవేదో యజ్ఞే పురాణపురుషోత్త జనకీ వల్లభ్రీమా అప్రమేయ పరాక్రమేత జపే నిత్యం మద్భక్తి శ్రద్ధయాన్వి అశ్వం పుణ్యం సంప్రాప్నోతి न संशरथी शूरा लक्ष्मणुचरा बली कासा पुष पूर्ण कौसल्यनंदना रघोत्तमा वेद्तवेद्या यज्ञ पुराणपुरशोत्तमा జానకి వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమవంటి నా నామములను శ్రద్ధగా జపించిన నా భక్తుడు అశ్వమేధయాగ ఫలముల కన్నా అధికమైన పుణ్యమును పొందగలడు అన్నది ఆ రామచంద్రుని వాక్యం రామం దూర్వాదశ్యామం పద్మాక్షం పీతావాసనం స్వంతి నామభి దివ్యైత్న రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం సీతా దూర్వారదళ శ్యామల వర్ణుడు పద్మనేత్రుడు పసుపు రంగు వస్త్రములు ధరించు రామచంద్రుని దివ్యనామమును స్తోత్రము చేయు నరులు సంసార బంధనాలలో చిక్కుబడరు రాముని లక్ష్మణాగ్రజుని రఘువరుని సీతాపతిని సుందర రూపుని కాకుత్సవంశ దీపకుని కరుణామూర్తిని గుణనిధిని ధర్మరూపుని సత్యసంధుని శాంతస్వరూపుని లోకాభిరాముని రావణ సంహారుని సేవించదని మనసారా నమస్కరించదన్ రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందేకాభిరామం రఘుకూలతిలం రాఘవం రావణారీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ పతయే పత రామునికి రామభద్రునికి రామచంద్రునికి పరబ్రహ్మస్వరూపునికి నమస్సులు రామ శ్రీరామ రఘునందన రామా రామా శ్రీరామ రామ రణసూరా శరణు శరణు నీవే మమ్ము కాపాడుమయ్యా పాలింపుమయ్యా ఇదే వందనం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరత్రజ రామ రామ శ్రీరామ రామ రర్క రామ రామ శ్రీరామ రామ శరణ శ్రీరామంద్రచరణ మనస స్మరామిరామంద్రచరణ వచసా గృహామిరామచంద్రచరణ శిరసనమామి శ్రీరామంద్రచరణ ప్రవచే మాత రామో మత్పిచంద్ర స్వామీ రామో మత్సఖా రామంద్రస్వం మే రామంద్రో దళుర్న్యం జన దక్షిణేల ంద కుడివైపు లుడు కొలువు తీరగా వామభాగమున మైథిలి నిలుచునియుండగా హనుమంతుడు సేవకుడై ముందు కూర్చునియుండగా ప్రకాశిస్తున్న రఘునందనుని నేను కొలుచుచున్నాను రణరంగధీరుని లోకాభిరాముని రఘువంశనాధుని కరుణాకరుడైన ఆ సీతాపతిని నేను శరణు వేడుచున్నాను లోకాభిరామం రణరంగధీమం జీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకర శ్రీరామచంద్రం శం ప్రపత్ మనోజవం ేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధ ముఖ్యం శరణం శ్రవత్తే మనసు వేగమునకు ధీటైన వాడును వాయువేగము కలిగియున్నవాడును ఇంద్రియ నిగ్రహము కలవాడును బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన మారుతిని శ్రీరాముని బంటును నేను శరణు వేడుచున్నాను కూజంతం రామ రామేతి మధురంక్షరం ఆరుహ్య కవి శాఖా వందే వాల్మీకి కిల ఆ పదామర్తపదా లోమం శ్రీరా కవిత్వమనిడి చెట్టుకొమ్మపై కూర్చునియుండి రామా రామా అనే మధురాక్షరములను అతి మధురముగా ఆలపించే వాల్మీకి అనే కోకిలకు నేను మనసారా నమస్కరించుచున్నాను ఆపదలను తొలగించువాడును సకల సంపదలు ప్రసాదించువాడును లోకములన్న తన అందముతో మోహింపజేయువాడును అయిన ఆ రామునకు వందనము పునః వందనము భర్జన ర్జనం యమూతా రామ రాతి గర్జన రామో రాజమణిస్ సదా విజయతే రామం రామేశం భజే రాహత నిశాచరచమూ రామాయ రామరామయను నాదం భవ భవబంధాలను సమూలంగా పెకలించగలదు సర్వసుఖ సంపదలను అందివ్వగలదు ఇది యమదూతలను సైతము బెదరగొట్టగల మహామంత్రమయ్యున్నది రాజులందరికంటే మిన్నయిన రాముని నేను భజించదని రాక్షస సేనా సమూహం రామును చేతంసమైనది అటువంటి రామునకే నా నమస్సు రామాస్తి పరాయణం పరతరం రామస్ దాసోస్హం రాయయ సదా మాముద్దర శ్రీరామ రామ రాతి రే రానోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన రామ రామ రాతి రే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన నేను శ్రీరాముని దాసుడను రామా నా మనసు ఎల్లవేళ్ళలా నీ మీదనే లగ్నమయ్యున్నది ఓ ప్రభు నన్ను ధరించవయ్యా శంకరుడు పార్వతీదేవితో ఇట్లు పలుకుచున్నాడు ఓ చిద్రూపి సుందరముఖి నా మనస్సు ఎల్లవేళ్ల శ్రీరామ రామా అనుచు రామునిపైనే లగ్నమయ్యుండు मनाम विष्णु सहस्रनाम साटे